అపరుక్ష జ్ఞానం అయ్యి కూడా అజ్ఞానము నాశనం కాదు అట్టెట్లా స్వామీజీ దీపం పెట్టిన తర్వాత చీకటి పోలేదు అని అంటే ఎట్ల సంభవము అపరుక్ష జ్ఞానం అయింది నేనే బ్రహ్మనే జ్ఞానం అయింది జ్ఞానం అయిన తర్వాత మరో అజ్ఞానం నివృత్తి ఇది వ్యాఘాత దోషం కదా అనంటే దోషమేమి లేదు ఎందుకంటే ఆ విధంగా అయ్యే అందుకు కూడా సంభావన ఉంది మనకు విచార సాగరంలో భర్చు కథ చెప్పంది అది మూలం ఎక్కడుంది అని అంటే సంక్షేమ శారీరకంలో శ్రీ సర్వజ్ఞాత మునింద్రుల వారు చెప్పారు ఆ విషయాన్ని శ్రీ సాధునిష్టల స్వామిజీ వారు విచార సాగరంలో చెప్పారు ఒకనొక బర్చు మంత్రి ఒక రాజు దగ్గర ఉండేవాడు ఆ రాజుకు చాలా సన్నిహిత చాలా విశ్వాస పాత్రుడు బర్చు మంత్రి అయితే ఏ విషయమైనా కూడా చర్చించడానికి ఆలోచించడానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి ప్రతిదానికి కూడా రాజు బర్చూనే పిలిచి విచారించేవాడు పరామర్శించేవాడు ఇక వీరిద్దరి యొక్క సన్నిహితమైనటువంటి ప్రేమను చూసి ఇతర మంత్రులు ఎవరైతే మొదలైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా బర్చు పైన ఈర్ష్య కలిగింది ఈర్ష్య కలిగి వీరిద్దరిలో వైమనుస్యాన్ని భేదాభిప్రాయాన్ని సృష్టించాలి అనేటువంటి ఒక కుట్ర పన్నారు వాళ్ళందరు కలిసి ఏం చేశారు అంటే దేశ సరిహద్దుల్లో అలజడులను చెలరేయించారు అక్కడ ప్రజల లోపల సృష్టించారు ఆ వార్త రాజుకు తెలిసింది అప్పుడు బర్చు పిలుచుకున్నాడు చూడు బర్చు దేశ సరిహద్దుల్లో అలజడులు చెలరేగుతున్నాయని వార్త అందింది మరి మీరు వెళ్లి అక్కడ ఆ పరిస్థితులను అన్నిటిని కూడా చక్కపరిచి శాంతి భద్రతలను నెలకొల్పి మీరు రావాలి అని ఇట్లా ఆజ్ఞాపించాడు భర్చు సరే అన్నాడు వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోయిన తర్వాత ఈ కుట్రబడినటువంటి ఏ విద్వేషకులు ఉన్నారో రాజు దగ్గరకు వచ్చి రెండు మూడు రోజులైన తర్వాత వచ్చి ఏమంటారు రాజా రాజా భర్చు సరిహద్దు లోకి తర్వాత అక్కడ శత్రువులు బరచువును చంపేశారు చంపిన తర్వాత ఆ భర్చు ఒక పెద్ద భూతం అయ్యాడు అనుభూతం అయి తిరుగుతూ ఉన్నాడు ఎదురుబడిన వాళ్ళని అందరిని కూడా చంపుతున్నాడు అని ఈ విధంగా విపరీతమైనటువంటి భేద వాక్కులను రాజు యొక్క చెవుల్లో వేశారు అప్పుడు రాజు అనుకున్నాడు అయ్యో అంత పని జరిగిందా అని కాసేపు బర్చు యొక్క మరణం గురించి విలపించాడు తర్వాత అతడు భూతమయ్యాడు అనేటువంటి ఏ వాక్యాలు విన్నాడో అవి గట్టిగా మనసులో పెట్టుకున్నాడు అనమాట అంటే అతడు బ్రతికే ఉన్నాడు ని అతని విషయంలో విపరీతంగా భేదవాక్కులను అతని చెవిలో వేశారనమాట వీళ్ళంతా ఒక గుడు పుటాని కుట్ర బన్నీ ఆ విధంగా నాటకం ఆడారు ఆ రాజు నిజమే అని నమ్మాడు ఇక ఆ సరిహద్దుల్లోకి వెళ్లినటువంటి బర్చు అక్కడ వెళ్ళి ఆ శాంతి భద్రతలన్నీ నెలకొల్పి అలజడలన్నింటినీ రూపమాపి మరి పరిస్థితిని యథావిధిగా ఏర్పరచి తిరిగి వస్తున్నాడు వస్తున్నప్పుడు మార్గంలో ప్రజలందరూ కూడా ఇతన్ని చూసి ఆశ్చర్యంగా నిలబడి అలాగే చూస్తూ ఉన్నారు చూస్తూ ఉంటే బర్చూకు అనుమానం వచ్చింది ఏమయ్యా నేను భర్చోను రా మంత్రిని మీకు అందరికీ తెలుసు కదా నన్ను చూసి ఆ విధంగా మీరు ఆశ్చర్యంగా ఎందుకు అట్లా చూస్తున్నారు అని అడిగితే వాళ్ళు అంటారు అయ్యయ్యో నువ్వు చచ్చిపోయినావని వేద అభిప్రాయాన్ని సృష్టించి విపరీతమైనటువంటి ప్రచారం చేసి నువ్వు భూతమైనవని కూడా ప్రచారం చేశారు ఇప్పుడు నువ్వు రాజధానికి వెళ్లి రాజును కలుసుకున్నా నిన్ను నమ్మలేడు నీ పట్ల అతనికి విపరీత భావన కలిగింది నువ్వు చచ్చిపోయావని నువ్వు భూతమయ్యావని ఈ విధంగా విపరీత భావన కలిగింది నువ్వు రాజధానికి వెళ్లినా కూడా నిన్ను ఇప్పుడు విశ్వసించడు రాజు అని వాళ్ళు చెప్పారు అనమాట అప్పుడు బర్చు కనిపించింది నేను ఎన్ని రోజులుగా విశ్వాస రాజుకు అన్ని పరిచర్యలు అన్ని సేవలు అన్ని సమస్యల్లో సహకరిస్తూ నేను సమస్యలన్నీ పరిష్కారం చేస్తూ వస్తే కూడా ఈరోజు ఒక విదేశకులైనటువంటి దేశభావం కలిగినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలను విని రాజు ఎంత మోసపోయాడు చా ఇక ఎంత సేవ చేసినా ఎవరికి సేవ చేసినా ఇంతే అనుకున్నాడు అతనికి వైరాగ్యం కలిగి తిరిగి వెళ్లిపోయాడు మళ్ళీ ఇంకా రాజ్యానికి ఆ రాజధానికి వెళ్ళలేదు వెళ్లిపోయి విరక్తుడయి గడ్డము మీసాలు పెంచుకొని అక్కడే ఒక ఆరు నెలల పర్యంతము అడవి ఉన్నాడు ఆ తర్వాత ఆరు నెలలకో ఆ రాజుకు మళ్ళీ ఆ ప్రదేశానికి వచ్చేటువంటి ప్రసంగం వచ్చింది ఆ రాజు అక్కడికి వచ్చాడు ఎండాకాలం అనుకోండి బాగా ఎండ తీవ్రంగా ఉండలన అలసిపోయాడు దప్పిక కూడా కలుగుతుంది అప్పుడు అతడు విచారించాడు ఇక్కడ ఏదైనా సెలెయరు లేదా ఒక కోలను గనుక ఉన్నట్లయితే కొంచెం నీళ్లు త్రాగి మరియు కాళ్ళు చేతులు వగేర మంచిగా విశ్రాంతి తీసుకోవాలి అనే అని విచారిస్తూ ఉండగా అలాంత దూరాన ఒక పెద్ద మరిచెట్టు ఉంది ఆ మరిచెట్టు దగ్గర ఒక కులను ఉంది అది చూశాడు ఓహో సరి ప్రదేశం ఇది అనుకున్నాడు ఆ కులంలోకి వెళ్ళి కాలి చేతులు కడుపుకొని మంచిగా నీళ్లు కూడా తాగాడు అప్పుడు కొంచెం విశ్రామం కలిగినట్లు అనిపించింది ఇంకా మంచిగా విశ్రాంతి చేయాలి కదా అనుకొని చెట్టు వైపుకి విశ్రాంతి చేయడానికి చెట్టు నీడ కింద విశ్రాంతి చేస్తామని వస్తున్నాడు అంత దూరంలో ఉండగానే ఆ చెట్టు కింద ఒక మునీంద్రుడు గడ్డ ముసాలు కూర్చొని తపస్సులో ఉన్నాడు అనమాట అతన్ని బాగా పరికించి చూశాడు రాజు చూస్తే అతడు ఎవరో కాదు అతని యొక్క ప్రియమైనటువంటి మంత్రి విశ్వాస పాత్రుడైనటువంటి మంత్రి ఎవరు బర్చు అతన్ని గుర్తుపెట్టాడు ఇతడు బర్చువే అని గుర్తుపెట్టాడు అంటే ఇతడు బర్చువే అపరోక్ష జ్ఞానం అయ్యింది కానీ భేదవాదులు చెప్పినటువంటి ఏవైతే భేదవాకులు ఉన్నాయో అవి స్ఫురణకొచ్చినాయి అంటే బర్చు వాస్తవంగా చచ్చిపోయి ఒక భూతం అయ్యాడు మరి ఎదురైన వాళ్ళను చంపుతాడు అనేటువంటి వాక్కులు గుర్తుకొచ్చినాయి అవి స్మృతి పథంలోకి రాగానే వెంటనే భయపడి రాజు తిరిగి వెళ్లిపోయాడు ఆ బర్చువును కలుసుకోలేకపోయాడు అంటే బర్చు యొక్క రాజు యొక్క అభేదము అంటే ఇద్దరు కలుసుకోవడం అనేది జరగకుండా తిరిగి వెళ్ళిపోయాడు అట్లే మనకు జీవబ్రహ్మల యొక్క అభేద జ్ఞానము అయ్యింది నేనే బ్రహ్మము సచిదానంద బ్రహ్మమును నేనే అనేటువంటి జ్ఞానం కలిగింది అభేద జ్ఞానం కలిగింది కానీ అసంభావన విపరీత భావన అనేటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో అవి ఉన్నందువలన అపరోక్ష జ్ఞానం కలిగినా గాని అది మనకు మోక్షానికి కారణం కాదు ఎందుకంటే అజ్ఞానం నివృత్తి అయితే కదా మోక్షం కలిగేది అందుకని ఈ జ్ఞానము కలిగినా అజ్ఞానాన్ని నివర్తింపజేయజాలక అందువల్ల అసంభావన విపరీత భావనలు ఉండి కూడా అపరోక్ష జ్ఞానం ఉంటే కూడా మనకు మోక్షము కలగదు ఆ జ్ఞానం నివృత్తి కాదు అందువల్ల ఈ అసంభావన విపరీత భావనల యొక్క సద్భావం ఉండి అపరోక్ష జ్ఞానం అంటే సచ్చిదానంద బ్రహ్మమును నేను అనేటువంటి అపరోక్ష ఉన్నప్పటికీ కూడా ఈ దోషాల బలం చేత సాక్షాత్కారము కలగదు మోక్షము సిద్ధించదు ఇది అదృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం యొక్క అవధి అని చెప్పుకోవాలి